నిరాలిరీ ఈ విషయము సులభ గ్రాహ్యమౌటకు ఆకాశమునందు నీలాది వర్ణమును ఆరోపించట ఉదాహరణను కరుణామయులైన ఆచార్యులు తెలియచేచున్నారు ఆకాశము నేలవర్ణమని తెలియజేయదు ఆకాశము అలాగే గోచరించును విచారణ చేయగా సత్యము సత్యము ఎరుకపడును ఆకాశమునందు రంగు ఉన్నదా రూపము రంగు ఆకాశములో గాంచుటకు సాధ్యపడునా నీవు నేను చరించుటకు అవకాశం ఇచ్చుట చేత తాను ఆకాశమైనది ఏదో కాసేపు మనం అటు ఇటును నడవడానికి కొట్టడానికి పెరగడానికి మన షడ్వికారాలకి షడర్ములకి అవకాశం ఇచ్చింది కాబట్టి దానికి ఆకాశం అని పేరు పెట్టాం అంతే చరించుటకు అవకాశం ఇచ్చుట చేత ఆకాశమైనది అంతే ఎవరైనా ఎప్పుడైనా ఎవరి మీద ముందు గుర్తు పెట్టుకోవాలి నీ అరవడానికి నీ కరవడానికి సాక్షి అక్కడ ఆకాశం అక్కడ రికార్డ్ అయిపోతుంది నీ గుణ సంయోజన ధర్మం అంతా అక్కడ రికార్డు అయిపోతుంటుంది అర్థమైందా దీనికి ఉదాహరణ చెప్తారనమాట ఎలా అంటే విష్ణు సహస్రనామం ఎక్కడ చెప్పాడు పాపం భీష్ముడు అంపశయమిదు చెప్పాడు చెప్తే అందరు విన్నారు వింటే మరి ఎలా మనకి లభించింది ఇప్పుడు అప్పుడు ఎవరు ఈ ఆడియో రికార్డు లేవే జూమ్ అసలు లేదే వీడియో రికార్డు అసలు లేదే మనమేమో ఇప్పుడు అన్ని వీడియో రికార్డు యూట్యూబ్ లో ఉండి దాని ముప్పై సార్లు వింటే కానీ అది మనకు అవి పట్టుబట్టలేదు చూడండి వాళ్ళ తెలుగు సైడ్లకి మన తెలుగు సైడ్లకి ఎంత తేడా ఉందో ఒక యుగ మన పక్కనే ద్వాపర యుగం నుంచి కలుయుగానికి వచ్చేటప్పటికి మన పరిస్థితి చాలా జాగ్రత్తగా సహదేవుడు దాన్ని మనకు అందించాడని చెప్తూ ఉంటారు ఏంటంటే ఎవరో ఎవరు ఉంటారు సంబడి హు విల్ బి డేర్ దాన్ని యాజ్గా రికార్డ్ చేసేసుకుని యాజీజ్ గా చెప్పగలిగే వాళ్ళు ఉంటారు మరి మరీ అంత సహదేవుడికి ప్రాధాన్యత పెంచేస్తే బాగోదని ఆయన మెళ్ళ ఏదో శివలింగం వేసుకున్నాడని దాంట్లో ఇదంతా నిక్షిప్తం అయిపోయిందని ఇదంతా మళ్ళీ పురాణ కథ ఇదంతా చిన్నపిల్లాడికి చెప్పాడు కస్టోది అనమాట మనకి ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి తత్వజ్ఞానము పురాణం రెండు పక్క పక్కనే ఉంటాయి అనమాట మనం బాగా ఆకర్షించేది ఏమిటి అంటే పురాణ కథ బాగా ఆకర్షిస్తుంది అలాంటిది ఎక్కడుందో నేను ఇప్పుడు వెతికి పట్టుకుంటే సరిపోతుంది వాడి జీవితం అంతా వెతికినా అది కనపడదు అయిపోవచ్చు నువ్వు అలా తయారవ్వచ్చు కదరా నువ్వు ఆ స్థితిని నువ్వు జ్ఞానాన్ని పొందొచ్చు కదా భీష్ముడు పొందినటువంటి విష్ణు సహస్రనామం చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని నువ్వు దాని కోసం కదా విష్ణు సహస్రనామ పారాయణం చేసేది చూడండి విష్ణు సహస్రనామ పారాయణం చేసే నేను చూస్తూ ఉంటారు అమ్మా ఈ పారాయణకి లక్ష్యం ఏమిటి దేనికోసం చేస్తున్నారు ఏ నిమిత్తం చేస్తున్నారు మీరు అని అడిగామనుకోండి ఇప్పుడు చాలా మంచిది జరుగుతున్నట్టండి ఇది చాలా మంచి అంటే ఏమిటి ఈ ప్రపంచంలో ఏ స్తోత్రాలు చదివినా భగవద్గీత పారాయణ చేసే వాళ్ళని కూడా అడగండి భగవద్గీత పారాయణ చేస్తే ఏమిటి వస్తుందమ్మా మీకు అని అడిగానుకో చాలా మంచిదట అంటే చాలా మంచి అంటే ఏమిటి అరే ఉత్తమమైన జ్ఞానం లభిస్తుందమ్మా ఉత్తమమైన జ్ఞానం ఎక్కడైతే లభిస్తుందో అదే చాలా మంచి ఇంకా వేరే ఏమి లేదు సత్కర్మ వలన ఫలితం ఉత్తమమైన జ్ఞానం లభిస్తుంది ఏ పారాయణ మీరు చేస్తే ఈ లక్ష్యాన్ని గుర్తుపెట్టు ఆత్మజ్ఞానాన్ని పొందడమే అన్ని పారాయణలకి ప్రధానమైన లక్ష్యం ఆ లక్ష్యం దిశగానే పారాయణ అనేది పెట్టారు లలితా సహస్రనామ పారాయణ చేయి విష్ణు సహస్రనామ చేయి భగవద్గీత పారాయణ చేయి ఇంకేదైనా చేయి రోజు చేసేది ఏదైనా సరే పారాయణమే జాగ్రత్తగా గమనించాలి నీలో నిరాకారం నిరంజనం నిర్మలం అన్నటువంటి జీవనాన్ని అన్నటువంటి లక్షణాన్ని అన్నటువంటి జ్ఞానాన్ని అనేటువంటి స్థితిని స్థిరపరచడమే వాడన్నిటి యొక్క ప్రధాన ఉద్దేశం పంచభూతములలో సూక్ష్మతరమైన ఆకాశతత్వము చర్మచక్షువులకు ఎలా ఎలా సాధ్యం హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అందుకని వీడేమనుకున్నాడు నేను చేసేది రికార్డ్ చేయట్లేదు నేను చెప్పేది కూడా చూడటలేదు అనుకుంటాడు అక్కడ ఆల్రెడీ కూడా ఉన్నాడు ఆకాశంలో ఆ ఆకాశమే ఉంది అసలు అంకోటి ఉండటం ఎందుకు అదే నీ నీ చిత్త వృత్తులను అన్నిటినీ రికార్డ్ చేసి నీ జీవభావానంతా రికార్డ్ చేసేసి కర్మచక్రంలో నీది నీకే తిరిగిచ్చేస్తూ యథాకృతం అనుభోక్తవ్యం పుణ్యాపుణ్య శుభ శుభ ఫలం అంతే చిత్రగుప్తుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈ ఆకాశంలోనే ఉన్నాడు చిత్రాల రూపంలో గుప్తంగా నీలోనే ఉన్నాడు ఆకాశ లక్షణం చిత్త వృత్తులన్నిటినీ పాజిటివ్ ప్రాపర్ గా రికార్డ్ చేస్తాడు మిస్ అవ్వకుండా రికార్డ్ చేసి ఏం ఆ చిత్ లక్షణమై ఉన్నటువంటి ఆకాశ లక్షణంతో దీన్ని అటాచ్ చేస్తాడు ఈ వృత్తిని పట్టుకెళ్ళి ఆ చిత్ శక్తిని కలుపుతాడు కలిపేటప్పటికేమైపోయింది వెంటనే తత్ఫలిత నిర్ణయమైనటువంటి దేహాంతర ప్రాప్తి వచ్చేస్తుంది ఏ అజ్ఞాన అధ్యాస అవినాశిత్వ లక్షణాలు ఉన్నాయో నీలో అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసేస్తాయి